నేనిక్కడికి మీతో కొన్ని భావాలు పంచుకోవాలని వచ్చాను కొన్ని గంభీరమైన విషయాలను మీ ముందుంచదలిచాను నిజానికి ఈ దేశంలో గంభీరమైన విషయాలపై వ్యాఖ్యానించే పరంపర అతి ముఖ్యమైన అంశాలను లోతుగా పరిశీలించి విశ్లేషించే పరంపర ప్రస్తుతం అడుగంటిపోయిందని చెప్పవచ్చు ఈ మధ్య మన దేశంలో ఎటువంటి ప్రసంగాలు వ్యాఖ్యానాలు వినిపిస్తు ఉన్నాయో అటువంటి ఉపన్యాసాలు దేశానికి సరియైన దిశానిర్దేశం చెయ్యగలవని నేననుకోవట్లేదు గంభీరమైన విషయాలపై చర్చ జరగడంలేదు బయట సమాజంలోనూ జరగడంలేదు పార్లమెంటులోనూ జరగడంలేదు దేశానికి దిశానిర్దేశం చెయ్యవలసిన వారే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు తమకే దిశ తెలియని సమాజానికి దారి చూపించలేరు నావంటి ఒక వ్యక్తి ఈ మార్గంలోకి అడుగుపెట్టవలసి వచ్చిందంటే ఇది ఆనందంతో ఎంచుకున్న మార్గం కాదు దేశంలోని పరిస్థితులు స్థితిగతులు దేశంపై పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్న బానిసత్వం ముక్కలవుతున్న సమాజం బలహీనులవుతున్న జనావళి పెరుగుతున్న పేదరికం నిరుద్యోగం ఇవన్నీ నావంటి ఒక యువకుడి ఆంతర్యాన్ని కలచివేసిన అంశాలు ఆ వేదనతోటే నేనీ పనినెంచుకున్నాను నా ఆలోచనా విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఏదైనా సమస్యను గురించి నేను పరిశీలిస్తే ఆ సమస్య యొక్క లోతుల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాను అందుకు కారణం బహుశా నేను విజ్ఞానశాస్త్రానికీ సాంకేతిక విద్యాకు సంబంధించిన విద్యార్థిని కావడమేమో నేటికి నేనా రంగముల విద్యార్థినే వైజ్ఞానిక శాస్త్రమూ సాంకేతిక విద్యల విద్యార్థిగా ఏ సమస్య యొక్క పరిష్కారాన్ని కనుగొనడానికైనా ఆ సమస్య యొక్క చారిత్రిక నేపథ్యాన్ని పరిశీలించనంతవరకు ఆ సమస్య నాకు పూర్తిగా అర్థం కాదు మన దేశంలో ప్రస్తుతమున్న సమస్యలను కూడా నేను ఇదే దృక్పథంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను ఈ దేశ సమస్యలను అర్థంచేసుకోవడానికిగాను గత కొన్నేళ్లుగా నేను దాదాపు ఇరవై వేల దస్తావేజులను సేకరించాను నేను సేకరించిన ఈ దస్తావేజులు కొన్ని లండన్లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీకి చెందినవి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ యొక్క లైబ్రరీకి చెందినవి మరెన్నో ఇతర దేశాల గ్రంథాలయాలు ప్రాచీన దస్తావేజులను భద్రపరిచే ఆర్కైవ్ల నుంచి సేకరించబడిన దస్తావేజులు కొన్ని దస్తావేజులను భారతదేశానికి చెందిన ఆర్కైవ్ల నుంచి సేకరించాను వాటి ఆధారముగా నాకు కలిగిన అవగాహననే మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు సరి అయినవి కావచ్చు లేదూ నా భావాలలో లోపాలుండవచ్చు నా భావాలలో ఏవైనా దోషాలు మీకు గోచరిస్తే దయచేసి వాటిని నాకు తెలియజేసి నేను సరిదిద్దుకునే అవకాశాన్ని నాకివ్వమని మీకు విన్నవిస్తున్నాను నేను చేపట్టిన ఈ కార్యం దేశహితం కోసం జరుగుతున్న ఒక మహోద్యమానికి సంబంధించినది నావల్ల ఏదైనా పొరబాటు జరిగితే దాని ప్రభావం దేశం మీద పడుతుంది అందుకే నాలోని లోపాలను సరిదిద్దడం మీ బాధ్యత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు పూర్తయ్యాయి దేశమంతటా రాజకీయముగా ఒక పండుగ వాతావరణం నెలకొనివుంది వాస్తవానికి ఈ దేశము యొక్క ఆత్మ చనిపోయి ఉంది పరిస్థితులెలా ఉన్నాయంటే మనకు స్వాతంత్ర్యం వచ్చింది యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ దేశం గణతంత్రమయ్యింది మన పార్లమెంటులో పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఏ విధమైన సన్నివేశాలు జరిగాయో మీరు చూసే ఉంటారు స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా గొప్ప ఉత్సవం జరుపుకున్నారు ఈ దేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలనుకూడా ఒక ప్రత్యేకమైన రీతిలో జరుపుకోవడం అలవాటయ్యింది ఉదాహరణకు మన దేశంలో స్వాతంత్ర్యోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అమెరికాకు చెందిన ఒక సంగీతజ్ఞుడు యానిని పిలవడం జరిగింది భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అమెరికానుంచి ఒక సంగీతజ్ఞుణ్ణి పిలిపించడమనేది నాకేమాత్రం అర్థం కాని విషయం ఆ యానీకి భారతదేశ స్వాతంత్ర్యాన్ని గురించి తెలిసినదెంత అర్థమైనదెంత దీనితో పాటుగా మనదేశానికి చెందిన సంగీతాన్ని గురించి ఆ యానికి ఏమర్థమవుతుంది మరొక రోజు నేను పత్రికలో చూసాను భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అమెరికాకు చెందిన నాటకాల కంపెనీని మన దేశానికి పిలిపిస్తున్నారని ఆ కంపెనీ పేరు పాల్ టేలర్ కంపెనీ పాల్ టేలర్ కంపెనీ భారతదేశంలోని పది పన్నెండు నగరాలలో ప్రదర్శనలిచ్చింది ఆ పాల్ టేలర్ నాటకం ద్వారా భారతదేశానికి ఎన్నో విషయాలు తెలియజేయాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కాని తనకు ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు ఆమె ఏమి చేసిందో తెలియదు భారతదేశపు స్వాతంత్ర్యాన్ని గురించి భారతీయులకు చెప్పడానికి తాను ప్రయత్నిస్తూ ఉండేవాడు నాటకాల ద్వారా అయితే తన ప్రయత్నమంతా అమెరికా వాళ్లు భారతదేశాన్ని ఏ దృక్కోణంతో చూస్తారో అదే దృక్కోణంపై ఆధారపడి ఉండేది ఇంకా దురదృష్టకరమైన విషయమేమిటంటే భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలన్నీ విదేశీ కంపెనీల ద్వారా నిర్వహించబడుతున్నాయి అంటే ఏ విదేశీ కంపెనీల వల్ల మన దేశానికి స్వాతంత్ర్యం దూరమైందో ఏ ఈస్టిండియా కంపెనీ ఆంగ్లేయ కంపెనీల వల్ల మనం బానిసలమయ్యామో అవే దేశాల కంపెనీలకు మన దేశ స్వాతంత్ర్యమంటే ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది టెలివిజన్లో రాత్రింబవళ్లు వచ్చే వ్యాపార ప్రకటనలు మీరు గమనిస్తే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సమర్పిస్తున్న వ్యాపార సంస్థలన్నీ విదేశాలకు చెందినవే ఇలా మన దేశాన్ని అపహాస్యానికి గురిచేస్తున్న కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వీటి మధ్యనే నేను నా మనసులోని విషయాలను మీ ముందుంచటానికి ప్రయత్నిస్తున్నాను ఈ స్వాతంత్ర్యం వచ్చిన యాభై ఏళ్లలో మనమెక్కడికి చేరుకున్నాం గత యాభై ఏళ్లలో జరిగినదేమిటి గత యాభై ఏళ్లలో భారతదేశంలో ఏం జరిగిందో అర్థం చేసుకోవాలంటే నావంటి విజ్ఞాన విజ్ఞానశాస్త్రానికి చెందిన విద్యార్థి గత ఐదు వందల ఏళ్లుగా భారతదేశం పట్ల జరిగిన సంఘటనలను గ్రహించడానికి ప్రయత్నిస్తాడు గత ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఏం జరిగింది గత ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఏం జరిగిందో మీకర్థమైతే ఈయాభై ఏళ్లలో ఏం జరిగిందో కూడా స్పష్టంగా అవగతమౌతుంది నేను ఈ వ్యాఖ్యానాన్ని ఒక వాస్తవాన్ని మీకు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నాను ఏమిటా వాస్తవమంటే మన దేశానికి స్వాతంత్ర్యం రాలేదు ఇది మనం చప్పట్లు చరచవలసిన విషయం కాదు ఇది నా హృదయంలోని ఆవేదన ఈ దేశానికి ఏ విధమైన స్వాతంత్ర్యమూ రానేలేదు ఈ దేశం ఆంగ్లేయుల కాలంలో ఎంతటి బానిసత్వంలో ఉందో అదే బానిసత్వంలో నేటికీ ఉంది ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే ఈ దేశం ప్రస్తుతం ఆంగ్లేయుల కాలం కంటే ఎక్కువ బానిసత్వంలో ఉంది దేశంలోని విధి ఆంగ్లేయుల కాలం కంటే మరింత బానిసత్వాన్ని సూచిస్తున్నాయి పద్దెనిమిది బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో భారతదేశంలో తమ కార్యాచరణకు సంబంధించి మూడు అంశాలను నిర్ధారించడం జరిగింది మొదటి స్థాయిలో భారతదేశము యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనంచేయాలి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో వారు చర్చను కొనసాగిస్తున్న అంశం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనంచేయడాన్ని గురించి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పతనమైతే ఇక భారతదేశానికి చెందిన వ్యాపారులు భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు అందరూ నాశనమైపోతారు భారతదేశానికి చెందిన వ్యాపారులు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు రోడ్డున పడితే మన ఈస్టిండియా కంపెనీకి చెందిన ఉత్పత్తులు భారతదేశంలో ఊరూరా అమ్ముడుబోతాయి ఈ చర్చను కొనసాగిస్తూ సభ్యుడైన విల్బర్ఫోర్స్ ఏమంటున్నాడు ఇదొక గమ్మత్తైన విషయం రోజు మీ దేశంలో మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులతో పోల్చుకునే విధంగా నేని విషయాన్ని చెబుతున్నాను విల్బర్ఫోర్స్ అంటాడు మనం భారతదేశంలో ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛావ్యాపారం చేయాలి ఇది విన్న ఒక ఎంపీ ఫ్రీట్రేడ్ అంటే ఏమిటిని ఉద్దేశ్యం అని తననడిగాడు దానికి విల్బర్ఫోర్స్ ఇచ్చిన సమాధానం ఫ్రీ ట్రేడ్ అంటే ఆంగ్లేయుల ఉత్పత్తులు భారతదేశంలో ఊరూరా అమ్ముడుపోవడం బ్రిటిష్ గూడ్స్ ఇంగ్లండ్ ఉత్పత్తులతో భారతదేశానికి చెందిన బజారులు నిండిపోవడం భారతీయుల ద్వారా బ్రిటన్ ఉత్పత్తులు సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించబడడం ఉపయోగించబడటం ఇదే ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛావ్యాపారం ఫ్రీట్రేడ్ను వ్యాఖ్యానిస్తూ స్వేచ్ఛావ్యాపారాన్ని వివరిస్తూ దీనికి అనుబంధంగా మరొక అంశాన్ని చెబుతున్నాడు ఫోర్స్ ఈ వ్యాపారం జరగాలంటే కూడా కావాలి భారతదేశంలో మేలురకం ముడిసరుకు ఉంది అది ఇంగ్లండులో లేదు ఉదాహరణకు నూలుకు సంబంధించిన ముడిపదార్థాలున్నాయి ఇనుముకూ ఉక్కుకూ సంబంధించిన గనులున్నాయి ఇంకా ఎన్నో రకాలైన ముడిసరుకులున్నాయి తను ఈ స్వేచ్ఛావ్యాపారాన్ని వివరిస్తు ఏమంటున్నాడంటే ఈ స్వేచ్ఛావ్యాపారం ఏ విధంగా జరగాలంటే భారతదేశంలో ఉన్న ముడిసరుకంతా మనం పైసా ఖర్చు చేయకుండా మన దేశానికి రావాలి ఆ ముడిసరుకుతో మనం ఉత్పత్తులను తయారుచేసి తిరిగి భారతదేశంలో అమ్మాలి ఈ చర్చ ముగింపు దశకు వచ్చేసరికి ఈ చర్చలోని అంశాలు కార్యరూపం దాల్చే విధంగా విధి విధానాలు రూపొందించబడుతూ ఉన్నాయి అందులో మొదటి పాలసీ ఏమిటి ఈ ఇండియా కంపెనీకి చార్టర్ను అధికార పత్రాన్ని జారీచేయడం జరిగింది ఈ ఈస్టిండియా కంపెనీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇరవై సంవత్సరాల పరిమితి చార్టర్ దానికి ఇవ్వబడుతూ ఉండేది మొదటి చార్టర్ పదహారు ఇవ్వబడింది రెండవ చార్టర్ పదహారు ఇవ్వబడింది ఇలా ఇరవై సంవత్సరాలకొకసారి చార్టర్ జారీ చేయబడుతూ ఉండేది చార్టర్ అంటే అధికారపత్రం ఈ విధంగా పద్దెనిమిది వందల పదమూడులో ఈ చర్చ ముగింపుకు వచ్చేసరికి కామన్స్ సభ తరఫున ఈస్టిండియా కంపెనీకి ఒక ప్రత్యేక అధికార పత్రం ఇవ్వబడింది అదే చార్టర్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛావాణిజ్యానికి చెందిన అధికారపత్రం ఈ ఫ్రీ ట్రేడ్ ఈ స్వేచ్ఛా వాణిజ్యం అన్న అంశం మీద మీరు ప్రత్యేకించి దృష్టి పెట్టాలి ఈ వాణిజ్యం అన్న పదం క్రొత్తదేమీ కాదు ఇది రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితానిదే మీరీ మధ్య రోజూ వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటారు వార్తల్లో వింటూ ఉంటారు ఉదారీకరణ జరుగుతోంది ప్రపంచీకరణ జరుగుతోంది అని ఎందుకు జరుగుతున్నాయవి ఫ్రీట్రేడ్ కోసమే స్వేచ్ఛావాణిజ్యం కోసమే జరుగుతున్నాయి ఇదే స్వేచ్ఛావాణిజ్యాన్ని మన దేశంలో ఆంగ్లేయులు కూడా కొనసాగించారు ఆంగ్లేయులు మన దేశంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రవేశపెట్టినదెందుకు భారతదేశానికి చెందిన ఆర్థిక వ్యవస్థను నాశనంచేసి ఇంగ్లండుకు చెందిన ఆర్థిక వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ఈ ఉద్దేశ్యంతో వారు ఫ్రీ ట్రేడ్ కొనసాగించారు ఈ స్వేచ్ఛా వాణిజ్యాన్ననుసరించి ఎటువంటి విధివిధానాలు రూపొందించబడుతూ ఉన్నాయి కంపెనీ ప్రభుత్వం తరఫున పద్దెనిమిది వందల మన దేశంలో కంపెనీ ప్రభుత్వం కొనసాగేది బ్రిటన్ ప్రభుత్వం కాదు బ్రిటన్ ప్రభుత్వం ప్రారంభమైంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రాణి ప్రభుత్వం వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కంపెనీ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం కొనసాగేది స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన అధికార పత్రమొచ్చిన తరువాత ఈ ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం మొట్టమొదట రూపొందించిన పాలసీ విధివిధానాలు ఏమిటి బ్రిటిష్ ఉత్పత్తులపై భారతదేశంలో ఏ విధమైన పన్ను విధించబడదు మరోవైపు భారతీయ ఉత్పత్తులపై సాధ్యమైనంత ఎక్కువ పన్ను విధించబడుతుంది దీని పరిణామం ఏం జరుగుతుంది మన దేశంలో బ్రిటిష్ ఉత్పత్తులపై ఏ విధమైన పన్ను వేయకపోవడం వల్ల ఊరూరా బ్రిటిష్ ఉత్పత్తుల ధరలు తగ్గిపోతాయి భారతీయ ఉత్పత్తులపై పన్నులు నిరంతరం పెంచుతూపోవడం వల్ల భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి స్వదేశీ ఉత్పత్తుల ధరలు పెరిగే విధంగా విదేశీ ఉత్పత్తుల ధరలు తగ్గే విధంగా స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన అధికార పొందిన కంపెనీ ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది దానిని అనుసరించే మన దేశంలో కొన్ని చట్టాలు రూపొందించబడ్డాయి ఏమిటా చట్టాలు ఆంగ్లేయుల ఉత్పత్తులపై పన్ను పూర్తిగా ఎతివేయబడింది ఆంగ్లేయుల ఉత్పత్తులపై ఏ విధమైన దిగుమతి సుంకమూ విధించబడదు ఇక భారతీయ ఉత్పత్తిదారులపై విధించబడిన మొట్టమొదటి పన్ను సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ ట్యాక్స్ ఆంగ్లేయులు భారతీయ ఉత్పత్తిదారులపైన ఈ పన్ను ఎందుకు విధించారు భారతీయులు తయారుచేసే ఉత్పత్తుల ధరలు పెరగడానికి అందుకే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించబడింది అంటే తయారు తయారుచేయబడే వస్తువులపై ఉత్పత్తి సుంకం ఆ తరువాత వీరు ఉత్పత్తి చేసిన వస్తువులను భారతదేశంలో బజారులో అమ్మకానికి పెట్టినప్పుడు కంపెనీ ప్రభుత్వం వస్తువులను అమ్మకానికి పెట్టడానికి కూడా పన్ను విధించింది దాని పేరే సేల్స్ ట్యాక్స్ అమ్మకపు పన్ను అంటే వస్తువులను ఉత్పత్తి చేయడానికి పన్ను ఉత్పత్తి చేయబడిన వస్తువులను బజారులో అమ్మడానికి పన్ను అలా అమ్మగా వచ్చిన ఆదాయంపై పన్ను మూడవది దానికి ఆంగ్లేయులు పెట్టిన పేరు ఇన్కం ట్యాక్స్ ఆదాయపు పన్ను ఇలా ఉత్పత్తిపై సెంట్రల్ ఎక్సైజ్ అమ్మకంపై అమ్మకపు పన్ను ఆదాయంపై ఆదాయపు పన్ను ఇవీ కాక వస్తువుల రవాణా పైన కూడా కంపెనీ ప్రభుత్వం పన్ను విధించింది ఆ పన్ను పేరే ఆక్ట్రాయిడ్ ట్యాక్స్ వీటితోపాటుగా చివరిగా మరొక పన్ను విధించింది కంపెనీ ప్రభుత్వం కంపెనీ ప్రభుత్వం అక్కడక్కడా వంతెనలను నిర్మించేది ఆ వంతెన మీదుగా మీరు మీ సరుకును రవాణా చేసేటట్లైతే అందుకు మీరు పన్ను చెల్లించవలసి ఉంటుంది ఎందుకంటే మీరా వంతెనను ఉపయోగించుకుంటున్నారు కదా ఈ పన్నుకు వారు పెట్టిన పేరు టోల్ ట్యాక్స్ ఇలా కంపెనీ ప్రభుత్వం ఎన్ని పన్నులు విధించింది వస్తువుల తయారీపై సెంట్రల్ ఎక్సైజ్ వాటి అమ్మకంపై సేల్స్ ట్యాక్స్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ వస్తువుల రవాణాకు సంబంధించి టోల్ ట్యాక్స్ మరియు ఆక్ట్రాయ్ ట్యాక్స్ ఆంగ్లేయులు మన దేశ పారిశ్రామికవేత్తలపై ఇన్ని రకాల పన్నులు వేయడానికి కారణం మన దేశ పారిశ్రామికవేత్తలందరూ రోడ్డున పడాలని మరో బ్రిటన్ బ్రిటన్నుంచి వచ్చిన ఉత్పత్తులన్నింటిపైన అన్ని రకాల సుంకాలను ఎత్తివేయడం జరిగింది ఎందుకంటే బ్రిటన్ ఉత్పత్తులు మన దేశంలో ఊరూరికీ చేరి అమ్మబడాలి దీని పరిణామం ఏం జరుగుతుంది ఈ ఐదు రకాల పన్నులు విధించబడిన తరువాత నేనిప్పటికి దాదాపు నూట సంవత్సరాల క్రితం నాటిమాట చెబుతున్నాను అంటే పద్దెనిమిది వందల నలభై ఐదు అప్పట్లో ప్రభుత్వం విధించిన మొత్తము పన్ను ఎంత అన్నది నేను లెక్కగట్టి చూస్తే భారతీయ వ్యాపారులు చేసే ప్రతి వంద రూపాయల వ్యాపారంపై నూట రూపాయల పన్ను విధించబడుతూ ఉండేది ఈ విషయమెంత గంభీరమైనదో ఆలోచించండి ప్రతి వంద రూపాయల వ్యాపారానికి నూట రూపాయల పన్ను కట్టవలసి వస్తే వారి పరిస్థితి ఏమవుతుంది ఒకసారి కామన్స్ సభలో ఈ విషయమై చర్చ జరిగింది భారతదేశానికి చెందిన వేత్తలపై ఇంత ఎక్కువ పన్ను విధిస్తే వారు అంతమైపోతారు అని ఒక ఎంపీ అంటే మరొక ఎంపీ అతనికి సమాధానమిస్తున్నాడు మనము చెయ్యవలసిన పనే అది అని ఇంతలో మరొక ఎంపీ లేచి పరిస్థితినిలా వివరిస్తాడు ఇప్పుడు మన రెండు చేతుల్లోనూ మిఠాయిలున్నాయి ఎవరైనా వ్యాపారవేత్త వంద రూపాయల వ్యాపారానికి నూట రూపాయల పన్ను కట్టవలసి వస్తే తాను పూర్తిగా అంతమైనా అయిపోతాడు లేదు తను అవినీతిపరునిగానైనా మారతాడు తను అవినీతిపరుడైనా మన బానిసత్వంలోకి వచ్చేస్తాడు ఇక తను నాశనమైతే ఎలాగూ మనకు బానిసగానే ఉంటాడు ఈ విషయాన్ని మీరు కొద్దిగా లోతుగా పరిశీలించండి మన దేశంలో పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టినదెందుకు మనదేశంలోని వ్యాపారులను పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను అవినీతిపరులుగానైనా మార్చడానికి లేదు పూర్తిగా అంతంచేయడానికి నిజాయితీగా వ్యాపారం చేస్తే అంతమైపోతారు వ్యాపారాన్ని కొనసాగించాలంటే పన్ను ఎగవేయాలి పన్ను ఎగవేస్తే ఆంగ్లేయ ప్రభుత్వానికి లోబడి ఉంటారు ఎందుకంటే దొంగతనంచేసే వ్యక్తి ఎప్పుడూ కళ్లలోకి సూటిగా చూస్తూ ధైర్యంగా మాట్లాడలేడు ఇందుకోసమే వారు అనేక శాఖలను అనేక డిపార్ట్మెంట్లను తెరవడం జరిగింది ఆదాయపు పన్ను శాఖ సెంట్రల్ ఎక్సైజ్ శాఖ అలాగే టోల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆక్ట్రాయ్ డిపార్ట్మెంట్ ఇక మీరు తెలుసుకోవలసిన వాస్తవమేమిటంటే ఈ ఐదు డిపార్ట్మెంట్లు స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లైనా కొనసాగుతూనే ఉన్నాయి ఆంగ్లేయులు ఈ శాఖలను ఏర్పరచిందే భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలను సర్వనాశనంచేయడానికి అటువంటప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ఐదు డిపార్ట్మెంట్లను మూసివేయవలసింది కాని అవి నేటికీ కొనసాగుతున్నాయి ఇక అదే కాలానికి చెందిన మరొక విషయం మీకు చెబుతున్నాను ఆంగ్లేయులు ఆదాయపు పన్ను మొదటిసారిగా విధించినప్పుడు ఎంత శాతం విధించారు ఎంత శాతం ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది ఆంగ్లేయులు మొట్టమొదటిసారి విధించిన ఆదాయపు పన్ను 97 శాతం అంటే మీకు వంద రూపాయల ఆదాయం వస్తే తొంభై రూపాయలు పన్నుగా చెల్లించవలసి ఉంటుంది అంటే మీకు మిగిలేది కేవలం మూడు రూపాయలే ఇక బహుశా మీకు గుర్తుండే ఉంటుంది ఇక్కడ ఎంతోమంది పెద్దలుకూడా కూర్చుని ఉన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ల వరకు 97 శాతం ఆదాయపు పన్ను మన దేశంలో విధించబడుతూ ఉండేది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత విషయం చెబుతున్నాను పంతొమ్మిది వందల డెబ్బై మన దేశంలో ఆదాయపు పన్ను అదే తొంభై కొనసాగింది పంతొమ్మిది వందల మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అందుకే నా మొట్టమొదటి గంభీరమైన ప్రశ్న ఏమిటంటే ఆంగ్లేయులు రూపొందించిన పన్ను పన్నువిధానాన్నే నేటికి మన దేశంలో కొనసాగించడం ఎందుకు ఆంగ్లేయులు ఆ పన్ను విధానాన్ని రూపొందించింది భారతదేశంలోని వ్యాపారులను నాశనంచేయడానికి వారు ఆశించినట్లుగానే భారతదేశంలోని వ్యాపారులు నాశనమయ్యారుకూడా పద్దెనిమిది వందల ముప్పై ప్రాంతంలో మన దేశంలో వ్యాపార రంగ స్థితిగతులను తెలియజేసే గణాంకాలున్నాయి ఈ గణాంకాలను బ్రిటిష్ కామన్సు సభలో జరిగిన చర్చల నుంచి నేను సేకరించాను కామన్సు సభలో ఒక సభ్యుడిలా ప్రశ్నిస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన వ్యాపారం ఎంత దీనికి సంబంధించి ఒక సర్వే జరిగింది ఆ సర్వే చేసినవారు ఆంగ్లేయులచేత మన దేశంలో నియమించబడిన రెవెన్యూ అధికారులు వారి ప్రధాన పేరు విలియం ఆడమ్ విలియం ఆడమ్ ఎంతోమంది రెవెన్యూ అధికారులను నియమించి భారతదేశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకోమని ఆదేశించాడు ఆయన తెలియజేసిన గణాంకాల ప్రకారం పద్దెనిమిది వందల మధ్య కాలంలో ఇదే పరిస్థితి దాదాపుగా పద్దెనిమిది వరకు కూడా కొనసాగింది ఆ కాలంలో భారతదేశంలో జరిగే మొత్తం వాణిజ్యం విశ్వవ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో మూడవ వంతు అంటే ఆ కాలంలో విశ్వవ్యాప్తంగా వంద బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందనుకోండి దానిలో 33 మూడు బిలియన్ డాలర్ల వాణిజ్యం కేవలం భారతదేశానికి చెందినది దీనిని మరో విధంగా కూడా చెప్పవచ్చు నేటికి నూట ఏళ్ల క్రితం మన దేశంలో జరిగిన మొత్తం వాణిజ్యం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వాణిజ్యంలో ముప్పై శాతం ఇదే విషయాన్ని మూడో విధంగా కూడా చెప్పాలంటే పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎగుమతులలో ముప్పై మూడు శాతం ఎగుమతులు కేవలం భారతదేశం నుంచి జరిగేవి అటువంటిది స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు పూర్తయిన తరువాత విశ్వవ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్యంలో భారతదేశం యొక్క భాగమెంతో తెలుసా భారతీయ రిజర్వు బ్యాంక్ తెలియజేసిన గణాంకాలివి ఇవి నా స్వంతం కాదు గత సంవత్సరం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం వ్యాప్త వాణిజ్యంలో భారతీయ వాణిజ్యం యొక్క పాత్ర పాయింట్ మనం ఆంగ్లేయులకు బానిసలుగా ఉన్న కాలంలో ఆంగ్లేయులు మన దేశాన్ని సర్వనాశనంచేయడానికి సర్వశక్తులు వడ్డుతున్న కాలంలో అదీ కేవలం నూట ఏళ్ల క్రితమే అప్పుడు మన దేశంలో ఉన్న హైటెక్ సాంకేతిక నైపుణ్యం ఇప్పుడు పిలువబడుతున్న హైటెక్ వంటిది కాదు నాటి పారిశ్రామిక వ్యవస్థ కూడా భారీ పరిశ్రమలతో కూడినది కాదు అటువంటిది అప్పట్లో విశ్వవ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్యంలో మనవంతు ముప్పై మూడు శాతం మరి ఈరోజు ఈ దేశంలో లక్షల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తరువాత రెండు వందల నలభై నాలుగు జాతీయ పబ్లిక్ సెక్టార్ సంస్థలున్నప్పటికీ ఇన్ని విదేశీ కంపెనీలను పిలుచుకు వచ్చినప్పటికీ భారతదేశంలో ఇంతటి గొప్ప గొప్ప ధనికులున్నప్పటికీ ఇంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకున్నప్పటికీ మొత్తం వ్యాపారం యొక్క పరిమాణం ఎంత పాయింట్ మరి మనం ముందుకేగుతున్నది అభివృద్ధి దిశగానా అంతమయ్యే దిశగానా మీరెంతో అభివృద్ధిని సాధిస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు నిజంగానే అభివృద్ధిని సాధించేటట్లయితే ముప్పైమూడు శాతంనుంచి యాభై శాతం కావాలి డెబ్భై కావాలి అప్పుడు నిజంగా అభివృద్ధిని సాధించినట్లు భావించవచ్చు కానీ అది తగ్గుతూ పోయి పాయింట్ చేరుకుంది మరి మనది పురోగమనమా తిరోగమనమా ఇక దీనికే సంబంధించి మరొక విషయం గుర్తుకు వచ్చింది చెబుతున్నాను విలియం ఆడమ్ చేయించిన సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడ్డాయి అవి వింటే మీరు నివ్వెరపోతారు విలియం ఆడమ్ రాసాడు పద్దెనిమిది వందల ప్రాంతంలో భారతదేశంలో పదివేలు స్టీల్ తయారుచేసే కర్మాగారాలున్నాయి నూట యాభై సంవత్సరాల క్రితం ఇక ఆ పద్దెనిమిది ప్రాంతంలో ఈ పదివేల కర్మాగారాలలో చేయబడే ఉక్కు ఆ స్టీల్ ఎంత నాణ్యమైనదంతే మీరు దానిని ఏళ్ల తరబడి నీళ్లలో ఉంచినా దానికి తుపుపట్టదు ఇందుకు ఉదాహరణగా అప్పట్లో నిలబెట్టిన మెహ్రోలీ స్తంభాన్ని చెప్పుకోవచ్చు ఇన్నేళ్లుగా ఆ స్తంభంపై ఏమాత్రం తుప్పుపట్టలేదు ఇక నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఏ స్టీల్ వస్తువునైనా మీరు మీ ఇంటి ప్రాంగణంలో బయటపడవేచూడం మూడు నెలలపాటు అది వర్షంలో తడిచిందంటే చూడండి దానికి తప్పకుండా తుప్పుపడుతుంది నూట యాభై ఏళ్ల క్రితం మన దేశంలో తయారు చేయబడిన ఉక్కు ఏళ్ల తరబడి ఏమాత్రం తుప్పుపట్టకుండా ఉండేది అటువంటి నాణ్యమైన ఉక్కును తయారుచేసే కర్మాగారాలు మన దేశంలో పదివేలు ఉండేవి ఇక ఆ కాలంలో ఎంత పరిమాణంలో ఉక్కు ఉత్పత్తి అయ్యేదో మీరు గమనించండి ఈ విషయానికి చెందిన వాస్తవాలు తెలిస్తే మీరింకా ఆశ్చర్యపోతారు పద్దెనిమిది వందల యాభైలో ఒక్క సంవత్సరంలో భారతదేశం మొత్తంమీద ఉత్పత్తి చేయబడిన ఉక్కు పరిమాణం దాదాపు ఎనభై నుంచి తొంభై లక్షల టన్నులు మరి ఈరోజు మన దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎంతనో తెలుసా సంవత్సరానికి అతి మీద డెబ్భై రెండు నుంచి డెబ్భై ఐదు లక్షల టన్నులు ఇంతటి భారీ స్థాయి ప్రాజెక్టులున్నాయి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టబడింది ఇంతటి భారీ కర్మాగారాలను మనం నిర్మించిన తరువాత మన స్టీల్ ఉత్పత్తి దాదాపు డెబ్భై లక్షల టన్నులు కాని అప్పట్లో దాదాపు పదివేల స్టీల్ తయారుచేసే కర్మాగారాలుండేవి అవి ఉత్పత్తి చేసే స్టీల్ పరిమాణం ఎనభై నుంచి తొంభై లక్షల టన్నులు పద్దెనిమిది వందల యాభైలో భారతదేశం ఉక్కును ఎగుమతి చేసే దేశంగా వెలసెల్లింది నాటి బ్రిటన్ చట్టసభలకు చెందిన దస్తావేజుల నుంచి మనకి వాస్తవాలు తెలుస్తున్నాయి ఒక ఎంపీ తెలియజేస్తున్నాడు ఈస్టిండియా కంపెనీ యొక్క నౌకలన్నింటినీ భారతదేశం నుంచి దిగుమతి చేసుకోబడిన ఉక్కుతోటే తయారుచేయడం జరిగింది పద్దెనిమిది దరిదాపుల్లో అత్యంత నాణ్యమైన ఉక్కు భారతదేశంలో అన్న తయారయ్యేది లేదు మరొక దేశంలో అన్న తయారయ్యేది అది డెన్మార్క్ డానిష్ స్టీల్ డెన్మార్కు చెందిన ఉక్కు ఆ కాలంలో భారతదేశానికి చెందిన ఉక్కుతో పోల్చినట్లయితే దానికి పంతొమ్మిది అంకెలు వేస్తే భారతదేశానికి చెందిన ఉక్కుకు ఇరవై అంకెలు వేయవచ్చు ఉక్కును తయారుచేసే పదివేల కర్మాగారాలుండి అంత భారీ స్థాయిలో అంత నాణ్యమైన ఉక్కును తయారు చేయగలిగే వ్యవస్థమన దేశంలో ఉండింది అంటే దాని వెనుక ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానమేదో ఉండి ఉండాలి దానిని గురించి నేడు మనకెవరికీ తెలియదు ఎందుకంటే ఆంగ్లేయులు దానికి సంబంధించిన దస్తావేజులన్నింటినీ నాశనంచేశారు సరే అది వేరే విషయం అదే ఆంగ్లేయుల దస్తావేజులననుసరించి మనకు తెలియవచ్చే మరో వాస్తవమేమిటంటే పద్దెనిమిది వందల దరిదాపుల్లో భారతదేశంలో అత్యధికంగా ఉక్కు ఉత్పత్తి సర్గుజాలో జరిగేది సర్గుజ మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతం ఈ సర్గుజా మొత్తంలో స్టీల్ తయారుచేసే కర్మాగారాలు అత్యధిక సంఖ్యలో ఉండేవి స్టీల్ తయారుచేసే కర్మాగారాలు సర్గుజాలోనే ఎక్కువగా ఎందుకుండేవి ఈ విషయం అందరికీ తెలుసు సర్గుజాలో ముడి ఇనుము ఎక్కువగా లభిస్తుంది మధ్యప్రదేశ్లోని సరుగుజ ప్రాంతంలో ముడి ఇనుము ఎక్కువగా లభించడం వల్ల ఉక్కు తయారు చేసే కర్మాగారాలు ఎక్కువ సంఖ్యలో సర్గుజాలోనే ఉండేవి మరి ఇంతకీ అక్కడ ఉక్కును తయారుచేసే పనిచేస్తున్నదెవరు ఎవరినైతే మీరు నేడు వెనుకబడిన తెగలుగా పిలుస్తున్నారో వారే అప్పట్లో ప్రధానంగా ఉక్కును ఉత్పత్తి చేసేవారు వాళ్ల విషయంలో మనం వాళ్లకు డిగ్రీ లేదు కనుక వాళ్లను విద్య లేని వాళ్లకింద జమకడుతూ ఉంటాం వాళ్లు బీటెక్ చేయలేదని ఎంటెక్ చేయలేదని పీహెచ్డీ చేయలేదని మీరు వాళ్లని చదువురాని వారిగా పరిగణిస్తున్నారుగాని వాస్తవమేమిటంటే వారు భారతదేశంలోనే అత్యధికంగా ఉక్కును ఉత్పత్తి చేసిన నైపుణ్యం కలవారు ఇక నేడుకూడా సరుగుజ పరిసర ప్రాంతాల్లో నేను నా కళ్లారా చూశాను స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లైనా స్టీల్ తయారు చేసే సాంకేతిక నైపుణ్యం తెలిసిన వారు కొందరు మిగిలివున్నారు కాని దురదృష్టమేమిటంటే ఆ సాంకేతిక పరిజ్ఞానం తరువాతి దశలకు చేరడం లేదు ఆ సాంకేతిక పరిజ్ఞానం ఎలా అంతమయింది ఆంగ్లేయులు మన దేశంలో కొనసాగుతున్న ఈ ఉక్కును ఉత్పత్తి చేసే కర్మాగారాలన్నింటినీ మూతపడేలా చేశారు ఎలా మూతపడేలా చేశారు వాళ్లొక చట్టం రూపొందించారు ఏమిటా చట్టం అప్పట్లో స్టీల్ తయారుచేసే తెగలవారు అడవులలోని గనులనుంచి ముడిమును తీసుకువచ్చి స్టీల్ను తయారుచేస్తూ ఉండేవారు ఆంగ్లేయులు ఈ స్థానికులెవ్వరూ అక్కడి గనులలోని ఇనుమును తీసుకోకూడదు అని చట్టాన్ని రూపొందించారు ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేశారుకూడా ఎవరైనా గనులలోనుంచి ముడి ఇనుమును తీసినట్లయితే వారికి నలభై కొరడా శిక్షగా విధించబడేది ఆ కొరడా దెబ్బలకు కూడా తాను చావకపోతే తనను తుపాకీతో చంపాలి ఇంతటి కాఠిన్యంతో ఆ చట్టం ఈ దేశంలో అమలు చేయబడింది ఇలా క్రమక్రమంగా ఆదిమవాసులు ఈ ముడీనుమును సేకరించకుండా కట్టుదిట్టమైన నిషేధాజ్ఞలు విధించబడ్డాయి అలా క్రమక్రమంగా స్టీల్ను తయారుచేసే నైపుణ్యం అంతమైపోతూ వచ్చింది కాలక్రమంలో పూర్తిగా కనుమరుగైపోయింది మీరొక వాస్తవాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఆదిమవాసులు స్థానికముగా లభిస్తున్న ముడియినుమును వాడకూడదు అని ఆంగ్లేయులు రూపొందించిన చట్టం నేటికి కూడా అమలులో ఉంది నేడుకూడా మన దేశంలో ఈ ముడియినుముతో స్టీల్ను తయారుచేయగలిగే సాంకేతిక నైపుణ్యం తెలిసిన వాళ్లు ఆ ముడియనుమును ఉపయోగించుకునే అధికారం లేదు మరో ప్రక్క విదేశీ కంపెనీల వాళ్లు అదే ముడియనుమును త్రవ్వీ త్రవ్వీ తీసుకుపోతున్నాయి జపాన్కు చెందిన కంపెనీ ఒకటుంది దాని పేరు నిప్పండెర్నో ఆ సంస్థ ఇదే పనిలో నిమగ్నమయ్యుంది కాబట్టి జపాన్కు చెందిన ఒక సంస్థ భారతదేశంలోని ఖనిజాన్ని తీసుకువెళ్లడానికి మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉంది మరోవైపు భారతదేశానికే చెందిన ఆదిమ జాతి తెగవారు ఆ ముడిసరుకుతో స్టీల్ను తయారు చేయగలిగినప్పటికీ వారికి మాత్రం ఆ ముడినుమును తీసుకునే అనుమతి లేదు చేతిలో నైపుణ్యమున్నా స్థానికంగా లభిస్తున్న ముడిసరుకును వారు తీసుకోలేరు స్వార్థంతో మన దేశాన్ని నాశనంచెయ్యడానికి వచ్చిన ఆంగ్లేయులు ఇటువంటి చట్టాన్ని రూపొందించారంటే అర్థంచేసుకోవచ్చు కాని స్వాతంత్ర్యం వచ్చే యాభై ఏళ్లైనా అదే చట్టం అమలులో ఉంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవడం ఇప్పుడున్నది మన ప్రభుత్వం కదా ఇప్పుడు చట్టసభల్లో ఉన్నది మన మనుషులేకదా ఈ దేశం ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తి పొందింది అని మనం నమ్ముతున్నాం కదా మరి ఆంగ్లేయులు మన దేశాన్ని నాశనంచేయడానికి రూపొందించిన చట్టాలనే మనమింకా ఎందుకు కొనసాగిస్తున్నాం ఒక ప్రక్క విదేశీ వ్యాపార సంస్థలు మన త్రవ్వి త్రొవ్విత్రొ తీసుకుపోతూ ఉంటే మన ప్రజలకే ఆ అధికారం లేదు అన్న విషయాన్ని ఎందుకని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రస్తావించదు జపాన్కు చెందిన కంపెనీ నెప్పండెర్నో మనకు చిల్లర పైసలు విదిలించి మన దగ్గర్నుంచి ఈ ముడియనుమును తీసుకువెళ్తుంది తిరిగి అదే కంపెనీ స్టీల్ను తయారుచేసి అత్యధిక ధరలకు మనకే అమ్ముతుంది అలా రెండోసారీ మనదేశంనుంచి లాభాలు గడిస్తుంది ఆంగ్లేయుల కాలంలో జరిగిన ఈ వ్యవహారం నేడూ కొనసాగుతూ ఉంది మరి ఈ దేశం స్వాతంత్రాన్ని పొందిందని విశ్వసించేదెలా ఇదే రీతిలో ఆంగ్లేయులు మన దేశానికి చెందిన వృత్తి విద్యా నిపుణులందరినీ పూర్తిగా సర్వనాశనంచేశారు దీనికే సంబంధించిన మరో కథను మీరు వినే ఉంటారు ఈ స్టీల్ తయారుచేసే నైపుణ్యం కలిగిన వృత్తి విద్యా నిపుణులను ఎలా నాశనం చేశారో ఆంగ్లేయులు మీరు విన్నారు అలాగే మరొకరంగం వారి విషయం చెబుతాను వినండి భారతదేశంలో అత్యంత నాణ్యమైన అద్భుతమైన వస్త్రాలు తయారుచేసే నిపుణులుండేవారు వారి చేతిలో తయారైన వస్త్రము దేశమంతటికీ తెలుసు ఒక చిన్న రింగులో మొత్తం తానంతా పడుతుంది ఢాకాలోని మల్మల్ మన దేశంలో తయారు చేయబడేది ఢాకా ఆ కాలంలో మనదేశంలోని అంతర్భాగమే బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుట్టింది అంతకు పూర్వం కొంతకాలం పాకిస్తాన్లో భాగంగా ఉండేది నలభై ఏడుకు పూర్వం మనదేశంలో భాగంగా ఉండేది ఇక నేను మీకు చెబుతున్న విషయం పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్య కాలంలో ఎంతటి ఉత్తమ కోవకు చెందిన వస్త్రాలను తయారుచేసే వృత్తి విద్యా నిపుణులుండేవారంటే వారు తయారుచేసిన వస్త్రాలను చూస్తే అసలు యంత్రాలు ఈ విధమైన వస్త్రాలను తయారు చేయగలవా అని ఆశ్చర్యపోయేవారు అటువంటి సూక్ష్మమైన సునిశ్చితమైన సాంకేతిక నైపున్యంతో వారు బట్టలను తయారు తయారుచేసేవారు విశ్వవ్యాప్తంగా ఆ వస్త్రాలు అమ్ముడుపోయేవి భారతదేశానికి చెందిన వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరెనికగనవి ఎగుమతుల ద్వారా మనకు అత్యధికంగా అందేలాభం రెండింటివల్ల లభించేది ఒకటి మన మసాలాలు రెండవది మన వస్త్రాలు ఇటువంటి బట్టలను తయారుచేసే వృత్తి విద్యా నిపుణులతో ఆంగ్లేయులకు పెద్ద చిక్కొచ్చిపడింది ఏమిటి వాళ్ల సమస్య లాంకాషాయర్ మరియు మాంచెస్టర్లకు చెందిన వస్త్రాలు మన దేశంలో అమ్ముడుబోయేవి కావు ఎందుకంటే మనదేశంలోనే ఇంత ఉత్తమ కోవకు చెందిన బట్టలు తయారవుతూ ఉంటే ఇక ఆ లాంకాషాయర్ మరియు మాంచెస్టర్ల వస్త్రాలెవరకొంటారు మరి ఆంగ్లేయులేంచేశారు ఫ్రీ ట్రేడ్ పేరుతో భారతదేశంలో అత్యద్భుతమైన సూక్ష్మమైన నైపుణ్యంతో బట్టలను తయారుచేసే వృత్తి విద్యా నిపుణుల చేతి వేళ్లనూ చేతులను దారుణంగా నరికించారు నా దగ్గర దస్తావేజులున్నాయి సూరత్ ప్రాంతంలో లక్ష మందికి పైగా వృత్తి విద్యా నిపుణుల వేళ్లు నరకబడ్డాయి ఆంగ్లేయుల కాలంలో బీహార్లో ఒక ప్రాంతముంది దాని పేరు మధుబని మధుబని ప్రాంతంలో ఆంగ్లేయులు దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది చేతులను నరికించారు ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ ఈ నీచమైన పనిని సగర్వంగా చేసింది కంపెనీ అధికారులు ఇక్కడి వివరాలను ఇంగ్లాండుకు పంపించారు దానిలో ఈ నేత కార్మికుల చేతులు నరికితే గాని వేళ్లు నరికితేగాని వాళ్లు ఈ బట్టలను తయారు చేయడం ఆపరు ఆ విధంగా వీరి చేత బట్టలు తయారు చేయడం మాన్పించినట్లయితే ఇక లంకాషయర్ మరియు మాంచెస్టర్ల వస్త్రాలు భారతదేశంలో విరివిగా అమ్ముడుపోతాయి లాంకషయర్ మరియు మాంచెస్టర్ల వస్త్రాలు భారతదేశంలో అమ్ముడుపోవడం ప్రారంభమైతే ఇక భారతదేశానికి చెందిన చేనేత వస్త్రపరిశ్రమ ధ్వంసమవుతుంది భారతదేశానికి ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ వస్త్రపరిశ్రమ ధ్వంసమైనట్లయితే ఇక భారతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైపోతుంది ఇలా ఇంగ్లండ్ చట్టసభలో చర్చలు జరుగుతూ ఉండేవి వాటి ఫలితంగానే వీరిలా చేశారు తరువాత ఏం జరిగింది లాంకషయర్ మరియు మాంచెస్టర్ల నుంచి వచ్చిన వస్త్రాలపై పన్ను ఎత్తివేయబడింది భారతదేశంలో బట్టలు తయారుచేసేవారి వ్రేళ్లూ చేతులూ నరికించడమేగాకుండా ఆ బట్టల వర్తకంచేసే వ్యాపారులపై విపరీతమైన పన్నుల భారం మోపబడింది సూరత్లోని వస్త్రపరిశ్రమపై పద్దెనిమిది వందల ఆంగ్లేయులు వెయ్యి శాతం పన్నును అదనంగా విధించారు ఈ వస్త్రపరిశ్రమ పూర్తిగా మూతబడాలని మరోవైపు లాంకెషయర్ మరియు మాంచెస్టర్ల నుంచి వచ్చే వస్త్రాలపై పన్నును పూర్తిగా ఎత్తివేశారు మన దేశంలో ఊరూరా ఆ వస్త్రాలు అమ్ముడుపోయే విధంగా ఇది కాక వాళ్ళిక్కడి నుంచి ముడిసరుకును తీసుకువెళుతూ ఉండేవారు వస్త్రాలకోసమని ముడిసరుకు నూలు రూపంలో వెళుతూ ఉండేది ఈ ముడిసరుకు రవాణా వాళ్లకు పెద్ద సమస్య కూర్చుంది అందుకోసమే వాళ్లేం చేశారో తెలుసా మన దేశంలో రైళ్లను నడిపారు నా మిత్రులు కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళంటూ ఉంటారుకూడా ఆంగ్లేయులు మన దేశానికి వచ్చివుండకపోతే మన దేశంలో రైళ్లుండేవి కావు అని వాళ్ళింతకీ రైళ్లను నడిపిందెందుకు మన దేశంలో ప్రతీ ఊరినుంచీ నూలును సేకరించి దానిని మొత్తం రైలుద్వారా బొంబాయికి చేర్చి బొంబాయి నుంచి నౌక ద్వారా లండన్కు తీసుకువెళ్లడం వాళ్లు చేసింది మన దేశంలో మొదలైన మొట్టమొదటి రైలు అహ్మదాబాదునుంచి బొంబాయి వరకు ఇది మన దేశంలో అత్యంత పురాతనమైన రైలు మార్గం ప్రయోగాత్మకంగా ఆంగ్లేయులు రైలును ప్రారంభించి చూసినది బొంబాయినుంచి ఠానా వరకు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వాళ్లు మొట్టమొదటిగా వేసిన రైలు మార్గం అహ్మదాబాదు నుంచి బొంబాయి వరకు ఈ అహ్మదాబాదునుంచి బొంబాయి వరకు మధ్యలో ఉండే ప్రాంతాలన్నీ అత్యధిక నూలు ఉత్పత్తికి పేరుగాంచిన ప్రాంతాలు ఇలా ఇక్కడ ఏం జరుగుతోంది నూలును నింపి నింపి రైళ్లు బొంబాయికి తీసుకువస్తాయి బొంబాయి ఓడరేవునుంచి ఓడలో ఆ నూలు ఇంగ్లండ్కు చెరవయ్యబడుతుంది ఇక్కడినుంచి నూలును తీసుకువెళ్లిన ఓడలు మళ్లీ తిరిగి నూలును ఇక్కడినుంచి తీసుకువెళ్లడానికి నుంచి ఖాళీగా తిరిగి వస్తూ ఉండేవి అలా ఖాళీగా వస్తున్న ఓడలు మార్గమధ్యంలో కొన్ని మునిగిపోతూ ఉండేవి ఎందుకంటే ఖాళీగా ఉన్న ఓడలు సముద్రయానంలో మునిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ల ఈ సమస్యకు వాళ్లొక పరిష్కారం కనుగొన్నారు ఏమిటది అక్కడినుంచీ ఉప్పును నింపి ఆ ఓడలను మన దేశానికి పంపిస్తూ ఉండేవారు అలా ఉప్పును నింపుకుని మన దేశానికి వచ్చిన ఓడలనుంచి ఆ ఉప్పును తీసి నూలుతో ఆ ఓడలను నింపి తిరిగి పంపిస్తూ ఉండేవాళ్లు ఇలా జరుగుతూ ఉండడంతో పరిణామం ఏం జరిగింది బొంబాయి ఓడరేవులో ఉప్పు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయేది ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీకి ఇదొక సమస్యగా పరిణమించింది మరి బొంబాయి ఓడరేవులో గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన ఉప్పును ఏం చేయాలి దీనికి పరిష్కారంగా వాళ్ళు అక్కడినుంచి వచ్చిన ఉప్పును మన మనదేశంలో ప్రతి ఊరులోనూ అమ్మడం మొదలుపెట్టారు ఈ అమ్మకాలు సజావుగా జరగాలని వారేం చేశారు భారతదేశంలో తయారయ్యే ఉప్పుపైనా పన్ను విధించారు ఇంగ్లండునుంచి వచ్చే ఉప్పుపైనా ఏ పన్ను లేదు దీని పరిణామమేంజరిగింది భారతదేశంలో ఊరి ఊరిలోనూ ఆంగ్లేయుల ఉప్పే అమ్మబడుతూ ఉండేది ఈది గాంధీజీ సహించలేకపోయారు గాంధీగారి వయసు అప్పట్లో నేను పద్దెనిమిది వందల తొంభై నాటి విషయం చెబుతున్నాను మహా అంటే ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలుండేది ఇరవై ఇరవై సంవత్సరాల వయస్సులో ఆయన లండన్లో ఉండేవారు ఆయన లండన్లో వెజిటేరియన్ కౌన్సిల్లో సభ్యులుగా ఉండేవారు లండన్లోని వెజిటేరియన్ కౌన్సిల్ సభ్యులుగా ఆయన పద్దెనిమిది వందల ఒక లేఖ వ్రాశారు ఆ లేఖ యొక్క ఫొటోకాపీ నాకు లభించింది ఆ లేఖలో గాంధీగారు వ్రాశారు ఈ ఆంగ్లేయులు ఎంతటి క్రూరులు వారు భారతదేశంలో చివరికి ఉప్పుపైనకూడా పన్ను విధించారు వీరు భారతీయుల ఉప్పుపై పన్ను విధించడంతో ప్రతిచోటా భారతీయుల ఉప్పు ధర పెరిగింది వారి పథకమేమిటంటే ఊరూరా ఆంగ్లేయుల ఉప్పే అమ్ముడుపోవాలని ఈ విషయాన్ని ఉదహరిస్తూ ఆయన వ్రాస్తున్నారు ఇప్పుడు ఇంగ్లండుకు ఎటువైపు చూసినా లాభమే ఒకవైపు భారతీయుల ఉప్పుపై పన్ను విధించడం వల్ల దానినుంచీ ఆంగ్లేయుల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తూవుంది మరోప్రక్క ఆంగ్లేయుల ఉప్పును భారతదేశంలో అమ్ముతూ ఉండడం వల్ల దీనిలాభాలనూ గడిస్తూ ఉన్నారు గాంధీజీ ఆ లేఖలో వ్రాశారు ఇది ఎంత క్రూరమైన చట్టమంటే దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాలి గాంధీగారి వయసు అప్పట్లో కేవలం ఇరవై ఇరవై సంవత్సరాలు మాత్రమే కాని ఆ వయస్సులోనే ఆయన మస్తిష్కంలో ఈ విషయమై మథనం జరుగుతూ ఉండింది ఈ విషయంలో ఏదో ఒకటి జరగాలి అని అదే మథనం పెరిగి పెరిగి పంతొమ్మిది ఉప్పు సత్యాగ్రహం రూపంలో బయటపడింది గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేశారు గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేయడానికి కారణం ఆంగ్లేయులు తమ ఉప్పును మన దేశంలో అమ్ముతూ ఉన్నారు భారతీయులు తమ ఉప్పును చేసుకోకుండా అనేక నిబంధనలు విధించారు ఆంగ్లేయులు మాత్రం మన దేశంలో ఉప్పును తయారుచేస్తారు అమ్ముతున్నారు ఈ చట్టాన్ని నేను వ్యతిరేకిస్తాను దీనికి వ్యతిరేకంగా నేను సత్యాగ్రహం చేయాలి గాంధీజీతో పాటు తోడు రావడానికి అప్పట్లో ఎవ్వరూ సిద్ధపడలేదు గాంధీజీ నేను ఒక్కడినే వెళతాను అన్నారు అప్పట్లో పండిత్ మోతిలాల్ నెహ్రూ గాంధీజీని ఎగతాళి చేశారు ఏమన్నారు మోతిలాల్ నెహ్రూ బాపూజీ ఒకవేళ ఉప్పు సత్యాగ్రహంతోటే మనకు స్వాతంత్య్ర్యం వచ్చేటట్లయితే మరి అందరూ అదే పనిచేస్తారు కదా మోతిలాల్ నెహ్రూకు గాంధీజీ సమాధానమిచ్చారు పండిత్ ఒక్కసారి ఈ చట్టాన్ని అతిక్రమించిచూడు స్వాతంత్ర్యం వస్తుందో రాదో నీకే తెలుస్తుంది అన్నారు ఇక మన దేశంలో ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిచింది ఇక ఆ గాంధీ అన్న వ్యక్తి దండీ సముద్రతీరంలో ఉప్పును గుప్పిటపట్టుకొని పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఆరవ తేదీన శపథంచేశారు నేటినుంచీ ఈ దేశంలో ఆంగ్లేయుల ఉప్పు అమ్మబడకూడదు ఊరూరా వీధి వీధిలోనూ మన ఉప్పును మనమే తయారుచేసుకుందాం అందుకుగానూ మనం ఈ ఉప్పు చట్టాన్ని అతిక్రమించవలసి వస్తే అతిక్రమిద్దాం ఈ ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించడంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది జైళ్లకు వెళ్లారు లక్షలాది మంది ఆంగ్లేయుల లాఠీ దెబ్బలు తిన్నారు అందులో వేలాది మంది చనిపోయారు చివరికి ఆంగ్లేయుల ప్రభుత్వం దిగిరాక తప్పింది కాదు తరువాత ఆ చట్టాన్ని ఎత్తివేసింది కానీ నేను బాధాతప్త హృదయంతో మీకు విన్నవించే మహాత్మా మహాత్మాగాంధీ ఏ విదేశీ ఉప్పుకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఆరవ తేదీన ఇకపై మన దేశంలో విదేశీ ఉప్పు అమ్మబడకూడదు అని ప్రతిజ్ఞ చేశారో అదే దేశంలో స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లైన తరువాత విదేశీయుల ఉప్పే వీధి వీధిలోనూ అమ్మబడుతూవుంది కెప్టెన్ కుక్ మరియు అన్నపూర్ణ ఇది చప్పట్లు కొట్టవలసిన విషయం కాదు స్వాతంత్ర్యానికి పూర్వం ఆంగ్లేయుల పరిపాలనాకాలంలో మన దేశంలో ఆంగ్లేయుల ఉప్పు అమ్ముడుబోతూ ఉండేది భారతీయులు తయారుచేసిన ఉప్పుపై పన్ను విధించబడుతూవుండేది స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు పూర్తయిన తరువాత నేడూ మన దేశంలో అదే దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమిటది భారతీయ ప్రభుత్వాలు ఉప్పును తయారు చేసి అమ్మడానికి విదేశీ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఉప్పును తయారు చేయడంలో ఏమి హైటెక్నాలజీ ఉందో మీరే చెప్పండి ఉప్పును తయారు చేయడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏ యంత్రం కావాలి సూర్యకాంతి ఉంటుంది సముద్రజలముంటుంది సముద్రజలంలోని ఉప్పు సూర్యకాంతిచేత వేరుచేయబడుతుంది ఇది భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉప్పును తయారు చేయడానికి ఇదే పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ పని చెయ్యడానికి కూడా విదేశీ కంపెనీలను పిలుచుకువచ్చేటట్లైతే ఇక మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు నేనెలా విశ్వసించను ఇదే దృశ్యాన్ని గాంధీగారి ఆత్మ స్వర్గం నుంచి వీక్షిస్తున్నట్లయితే వారు భోరుభోరున విలపిస్తూ ఉంటారు విదేశీ కంపెనీకి చెందిన ఉప్పును మన దేశ ప్రజలు తినకూడదు అని నేను ఉప్పు సత్యాగ్రహం చేపడితే నేడు అదే దేశంలో జనులంతా విదేశీ కంపెనీలకు చెందిన ఉప్పునే తింటున్నారు మనం మన జాతి పట్ల ఎంతటి దారుణమైన నేరానికి పాల్పడుతున్నామో మనకర్థం కావడంలేదు అందుకే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అని నేననుకోవడం లేదు పంతొమ్మిది వందల పూర్వం మన దేశంలో ఏ విధివిధానాలున్నాయో అవే విధివిధానాలు నేడూ కొనసాగుతూ ఉన్నాయి ఈ విధివిధానాలతోటే ఆంగ్లేయులు మన దేశాన్ని సర్వనాశనంచేశారు ఆంగ్లేయుల పద్ధతులను గురించి ఇంకా ఒకటి రెండు ఉదాహరణలిస్తాను పద్దెనిమిది వందల ఆంగ్లేయులు మన దేశంలో ఒక చట్టాన్ని రూపొందించారు దాని పేరు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ భారతీయ అరణ్యముల చట్టం ఆంగ్లేయులు ఏ చట్టాన్ని ఎందుకు రూపొందించారు భారతదేశంలో నాటి వరకు ఈ అడవులు గ్రామముల యొక్క సంపదగా పరిగణించబడుతూ ఉండేవి గ్రామ ప్రజలకు అడవులపై హక్కు ఉండేది అడవులు గ్రామసభ యొక్క సంపదగా పరిగణించబడినంతకాలం ఆ అడవుల యొక్క సంరక్షణ బాధ్యత కూడా అదే గ్రామాలపై ఉండేది గ్రామప్రజలు అడవులను తమసంపత్తిగా భావించేవారు గనుక ఆ అడవులను సంరక్షించుకోవడానికి పరిరక్షించుకోవడానికీ వారు అనేక పద్ధతులను అవలంబిస్తూ ఉండేవారు భారతదేశంలో నేటికీ రాజస్థాన్లో అటువంటి ఒక జాతి ఉంది ఆ జాతి పేరు విష్ణోయి ఒకసారి నేను ఈ విష్ణోయీ జాతికి చెందిన జనుల గ్రామానికి వెళ్ళిచూశాను అల్వర్ జిల్లా దరిదాపుల్లో ఈ విష్ణోయీజాతికి చెందిన జనులు ఎంతోమంది ఉంటారు ఒకసారి నేను ప్రసంగం కోసమని వారి గ్రామానికి వెళ్లాను ప్రసంగానికి ముందు ఆ గ్రామ పెద్దతో ముందుగా మీరు మీ గ్రామం యొక్క వైశిష్ట్యాన్నీ చరిత్రను నాకు చెప్పండి అనడిగాను ఆ తరువాత నేను మీతో మాట్లాడతాను ముందుగా నేను మీరు చెప్పేది వినడానికి వచ్చాను అన్నాను అప్పుడా గ్రామ పెద్ద చెప్పాడు రాజీవ్భాయ్ పద్దెనిమిది వందల అరవై అయిదులో మా విష్ణోయీ జాతికి చెందిన వేలాది మందిని హతమార్చింది ఎందుకు అనడిగితే ఆయనిలా చెప్పారు ఆంగ్లేయులు అప్పట్లో ఒక చట్టాన్ని రూపొందించారు ఆ చట్టం పేరు ఫారెస్ట్ యాక్ట్ అప్పుడు నేనడిగాను ఇండియన్ ఫారెస్ట్ యాక్టా అంటే అవును అదే అన్నాడతను అప్పుడు ఆయన చెప్పారు ఆ చట్టాన్ని అనుసరించి నాటివరకు గ్రామ సమాజం యొక్క సంపదగా భావించబడుతున్న అడవులను నాటినుంచి ప్రభుత్వం యొక్క సంపత్తిగా గుర్తించడం ప్రారంభమైంది ఉన్నపాటున ఒకే చట్టంతో ఈ అడవులు ప్రభుత్వ సంపదగా మారిపోయాయి అంతకు పూర్వం ఏమి జరిగేది అడవులను ప్రభుత్వ సంపదగా ప్రకటించడానికి పూర్వం ఆంగ్లేయులు అడవులలో వృక్షాలను నరుకుతూవుంటే వారి ఈ చర్యను ఆపడానికి వచ్చే ఆదిమవాసులతో వారు పోరాడవలసి వస్తూ ఆదిమవాసులు చెట్లను నరకనిచ్చేవారు కాదు ఆంగ్లేయులు చెట్లను నరికేవారు ఆ విష్ణోయి గ్రామ ప్రజలు చెప్పారు ఆంగ్లేయులు చెట్లు నరకడానికి వచ్చినప్పుడు మా మహిళలు చెట్టును గట్టిగా పట్టుకుని నిలబడేవారు దానితో వారి మెడ ముందు తెగి ఆ తర్వాత వృక్షం నరకబడేది మా యువకులు చెట్టును గట్టిగా పట్టుకుని నిలబడేవారు ముందు ఆ యువకుల శరీరం నరకబడేది ఆ తర్వాత చెట్టు నరకబడేది వేలాది వృక్షాలను సంరక్షించుకోవడానికని ఇలా మా జాతికి చెందిన ఎందరూ త్యాగాలు చేశారు ఆంగ్లేయులు ఈ దుష్కృత్యాలన్నీ పద్దెనిమిది నాటి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ క్రింద చేశారు పద్దెనిమిది వందల అరవై అయిదులో ఆ చట్టం ఆమోదించబడిన వెంటనే ఆంగ్లేయులు ప్రకటించారు ఇక భారతదేశంలోని అడవులన్నీ ఆంగ్లేయ ప్రభుత్వం యొక్క సంపద ఇక ఆ అడవులన్నీ ప్రభుత్వం యొక్క సంపదగా ప్రకటించబడ్డాయి గనుక ప్రభుత్వం వాటిని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు గ్రామ సమాజంలోని వారికి ఆ అడవులపై ఏ విధమైన అధికారమూ లేదు వేల సంవత్సరాలుగా వారు స్వయంగా సంరక్షించుకుంటూ వస్తున్న అడవులపై వారికే అధికారం లేకుండా పోయింది అడవులను నాటి పెంచి పోషించి సంరక్షించినవారికి ఆ అడవులపై అధికారం లేదు ఎవరికైతే అడవులనెలా పెంచాలో పోషించాలో ఏమాత్రం తెలియదో వారికి ఈ చట్టం క్రింద అడవులకు సంబంధించిన అధికారాలన్నీ అపజెప్పబడ్డాయి ఇక ఆంగ్లేయులు పనిచేసే విధానం ఎలా ఉండేది ఎవరినైనా చంపాలన్నా అంతంచేయాలన్నా నాశనం చెయ్యాలన్నా అందుకుగానూ చట్టాన్ని రూపొందించడం అందుకే వారేమంటారు మేము చట్టాన్ని పాటిస్తున్నాం అంటారు అంటే ఒక ప్రక్క ఘోరమైన నష్టం వాటిల్లుతోంది మీరు సర్వనాశనమైపోతున్నారు ఆంగ్లేయులు చెప్పేది మాత్రం వాళ్లు చట్టాన్ని అమలు చేస్తున్నామని ఇలా వాళ్లు పద్దెనిమిది వందల ఒక చట్టాన్ని రూపొందించారు ఆ చట్టాన్ని అమలు చేసే పేరుతో వేలాది మంది ఆదిమవాసులను అంతమొందించారు వారు అడవులను సంరక్షించుకోవడానికి పోరాడుతున్నారన్న ఏకైక కారణంతో ఆ చట్టంలో ఒక వెసులుబాటు ఉంది ఏమిటది పద్దెనిమిది నాటి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఏం చెబుతుందంటే ఏ ఆదిమవాసివారైనా లేదూ ఏ భారతీయుడైనా అడవిలోని వృక్షాన్ని నరకకూడదు అడవులనుంచి కట్టెలు కొట్టి తెచ్చుకోకూడదు తన వ్యక్తిగత అవసరాల కోసమైనప్పటికీ మరోవైపు ఆంగ్లేయ ప్రభుత్వం కావాలనుకుంటే ఆంగ్లేయుల గుత్తేదారులు కావాలనుకుంటే వాళ్ల ఇచ్చ అడవులను నరకవచ్చు కాబట్టి ఆంగ్లేయ ప్రభుత్వానికి ఆంగ్లేయుల గుత్తేదారులకు మాత్రం అడవులను నరికే లైసెన్స్ ఇవ్వబడింది అదే అడవులలో నివసించేవారికి మాత్రం తాము వంట వండుకోవడానికి కట్టెలు తెచ్చుకోవాలంటేకూడా చట్టం పేరుతో అనుమతి ఇవ్వబడదు ఎవరైనా తాము వంట వండుకోవడానికని అడవి నుంచి కట్టెలు తెచ్చుకుంటే వాళ్లకు జైలుశిక్ష విధించబడేది ఇదే పని చేయడం కోసం ఆంగ్లేయులు ఒక పదవిని తయారుచేశారు అదే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ జిల్లా అటవీ అధికారి ఈ పోస్టు ప్రారంభమైంది పద్దెనిమిది నుంచి ఈ జిల్లా అటవీ అధికారి విధులేమిటి ఎవరైనా భారతీయుడు అడవినుంచి కట్టెలు కొట్టితేస్తూ ఉంటే తనపై కేసు బనాయించడం జైల్లో పెట్టడం తీవ్రంగా దండించడం చంపడం మరోవైపు ఆంగ్లేయ గుత్తేదారులు అడవులు నరుక్కోవడానికి అనుమతి నడిగితే వారికి లైసెన్స్ను జారీ చేయడం పద్దెనిమిది వందల ఆంగ్లేయులు ఈ చట్టాన్ని రూపొందించారు సరే పంతొమ్మిది వందల ఆంగ్లేయులు వెళ్లిపోయారు కదా కాని ఇప్పటికీ అదే చట్టం అమల్లో ఉంది నేడు కూడా మన దేశంలో పద్దెనిమిది వందల అరవై అయిదులో ఆంగ్లేయులచే తయారు చేయబడిన అదే అటవీ చట్టం అమలులో ఉంది అందులోని ప్రొవిజన్ ఏదైతే ఉందో భారతీయులు అడవులలో కట్టెలు కొట్టకూడదు అదే ఆంగ్లేయులైతే మాత్రం అడవులలో చెట్లను నరుకవచ్చు అన్న ఆ ప్రొవిజన్ మాత్రం నేటికీ అదేవిధంగా యథాతథంగా ఉంది ఇప్పుడు మీ జనావాసాల్లో ఏదైనా చెట్టు నాటబడితే ఆ చెట్టు బాగా పెరిగి మీ ఇంటి గోడనుకూడా కూల్చివేసే పరిస్థితి వచ్చినా మీకు ఆ చెట్టును నరికే అధికారం లేదు మీరొకవేళ ఆ చెట్టును నరికివేసినట్లయితే ఎవరైనా డిఎఫ్ఓతో మీపై ఫిర్యాదు చేస్తే మీరు శిక్షార్హులవుతారు నేటికీ ఈ చట్టం అమల్లో ఉంది మరోవైపు మనదేశంలో కొన్ని విదేశీ కంపెనీలున్నాయి అవి ప్రతి ఏటా కోట్ల కొద్దీ వృక్షాలను నరుకుతున్నాయి మన దేశాన్ని సర్వనాశనంచేస్తున్నాయి వారికి మాత్రం లైసెన్స్ ఇవ్వబడింది ఇటువంటిదే ఒక కంపెనీ ఉంది దాని పేరు ఐటిసి ఇండియన్ టొబాకో కంపెనీ పేరు చూస్తే ఇదేదో భారతీయ కంపెనీలా అనిపిస్తుంది కాని ఇది మౌలికంగా పనిచేసేది అమెరికా మరియు బ్రిటన్ల డబ్బుతో ఈ కంపెనీ చేసే పనియేమిటి సిగరెట్లు తయారుచేయడం సంవత్సరానికి ఈ కంపెనీ మన దేశంలో తొమ్మిదివేల కోట్ల సిగరెట్లు తయారుచేస్తుంది ఈ తొమ్మిది వేల కోట్ల సిగరెట్లను తయారు చేయడానికి ఈ కంపెనీకి కాగితం అవసరమవుతుంది ఎందుకంటే సిగరెట్లోని పొగాకు మాత్రం పొలాలలో పండించబడుతుందిగాని ఆ పొగాకును చుట్టి ఉంచే కాగితాన్ని మాత్రం తయారుచేయవలసి ఉంటుంది అలా కాగితంతో చుట్టబడిన పొగాకుతో తయారు చేయబడిన సిగరెట్లను ఒక ప్యాకెట్లో ఉంచవలసి వస్తుంది ఆ ప్యాకెట్ కోసం కూడా కాగితం అవసరమవుతుంది ఆ కంపెనీకి సంబంధించిన వ్యాపార ప్రకటనల కోసం పోస్టర్లు ముద్రించబడతాయి వాటికి కూడా కాగితం అవసరమవుతుంది ఇలా ఈ కంపెనీ సరాసరిన ఐదు సిగరెట్లు తయారు చేయడానికిగాను ఒక చెట్టును నరుకుతుంది ప్రతి ఏటా ఈ కంపెనీ పద్నాలుగు వందల కోట్ల చెట్లను నరుకుతుంది ఆ పనిచెయ్యడానికి ఆ కంపెనీకి లైసెన్స్ ఉంది మీరు ఒక్క చెట్టును నరికినా మీపై కేసు నమోదు చేయబడుతుంది ఈ చట్టం ఎప్పటిది ఈ చట్టం ఆంగ్లేయుల కాలం నాటిది మరి ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోంది ఈ ప్రశ్నకు సమాధానమెవరిస్తారు పంతొమ్మిది వందల మనకు స్వాతంత్ర్యం వచ్చినట్లయితే మరి ఈ చట్టం అంతమైపోవలసి ఉండింది మరి ఇప్పటికీ ఈ చట్టం ఎందుకు కొనసాగుతూ ఉంది స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు పూర్తయినా నాటివరకు గ్రామ సమాజం యొక్క సంపదగా పరిగణించబడుతున్న అడవులను ఆంగ్లేయులు వారి చేతి నుంచి లాక్కొని ప్రభుత్వానికి చెందిన సంపదగా ప్రకటించినట్లయితే పంతొమ్మిది వందల మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన ప్రభుత్వం తిరిగి ఆ అడవులను గ్రామ సమాజం యొక్క సంపదగా ప్రకటించవలసి ఉండింది ఆ పని నేటివరకూ కాలేదు మరి ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని నేనెలా విశ్వసించను పద్దెనిమిది వందల నాలుగులో ఆంగ్లేయులు ఒక చట్టాన్ని రూపొందించారు దాని పేరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ భూ చట్టం ఏమిటి భూ చట్టం గ్రామాలలో ఉండే ప్రజల భూములను కబళించడానికి ఆంగ్లేయులకు ఒక చట్టం కావలిసి వచ్చింది ఆంగ్లేయ పోలీసు అధికారులు ఊరూరికీ వెళ్లేవారు అక్కడి ప్రజలను కొట్టి దండించి వాళ్ల భూములను లాక్కునేవారు వాళ్లు కేవలం భూములను లాక్కోవడమే కాదు భారతదేశంలోని పెద్ద పెద్ద రాజ్యాలనే ఆంగ్లేయులు లాక్కున్నారు ఇక్కడి ఎందరో పెద్దపెద్ద రాజుల రాజ్యాలనుకూడా ఆంగ్లేయులు కబళించారు దీనికి సంబంధించినదే కథ మీరు వినేవుంటారు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి రాజ్యాన్ని కూడా ఆంగ్లేయులు కబళించారు ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్యాన్ని ఆంగ్లేయులు జప్తుచేసుకోవడం వల్లనే ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి చేసింది తరువాతి కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయిని హత్యచేయించారు మనదేశానికే చెందిన కొందరు దేశద్రోహులు ఆంగ్లేయులతో చేతులు కలిపి కుట్ర ఝాన్సీ లక్ష్మీబాయిని మోసపూరితంగా హత్యచేయించారు అదే దేశద్రోహుల వంశం నేటికీ మన దేశంలో కొనసాగుతూనే ఉంది ఝాన్సీ లక్ష్మీబాయి హత్యచేయించబడింది ఏ విషయంలో ఝాన్సీ రాజ్యాన్ని ఆంగ్లేయులు జప్తు జప్తుకోవడం జరిగింది అప్పట్లో ఒక ఆంగ్లేయ అధికారి ఉండేవాడు అతని పేరు డల్హౌసీ డల్హౌసీ తరచుగా ఇలా అంటూ ఉండేవాడు మనం ఈ రాజ్యాలను జప్తుచేసుకోవలసి వస్తోంది మనం గ్రామాలలోని భూములను బలవంతంగా జప్తుచేసుకోవలసి వస్తోంది అందుకుగాను ఎన్నో హింసాయుత పద్ధతులను అవలంబించవలసి వస్తోంది ఆ ప్రయత్నంలో ఆంగ్లేయులకూ ఎంతో నష్టం వాటిల్లుతోంది ఇలా జప్తు జప్తుచేసుకోవడానికి సంబంధించి ఒక చట్టాన్ని రూపొందిస్తే అలా ఉంటుంది ఈ ఉద్దేశ్యంతో తను గ్రామాలలోని భూములను కబళించడానికిగాను ఒక చట్టాన్ని రూపొందించాడు దాని పేరే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ భూ అధిగ్రహణ చట్టం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను నూటమూడు సంవత్సరాల క్రితం ఆంగ్లేయులు రూపొందించారు ఊరూరిలోనూ బుద్ధి పుట్టిన భూమినల్లా సొంతంచేసుకోవడానికి రైతుల నుంచి భూములను లాక్కోవడానికి అలా వారినుంచి లాక్కొన్న భూమిని ఆంగ్లేయ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీకైనా అమ్మవచ్చు లేదూ మరో విదేశీ కంపెనీకైనా అమ్మవచ్చు నాటి ఆంగ్లేయ ప్రభుత్వం ఇదే వ్యాపారం చేస్తూ ఉండేది ఇక మీరు తెలుసుకోవలసిన విషయం మన దౌర్భాగ్యమేమిటంటే నూటమూడు సంవత్సరాల క్రితం నాటి అదే చట్టం నేటికి మన దేశంలో అమలులో ఉంది నాటికీ నేటికి ఉన్న వ్యత్యాసమల్లా ఒక్కటే అప్పట్లో ఆంగ్లేయ ప్రభుత్వం మన రైతుల భూములను స్వాధీనంచేసుకుని విదేశీ కంపెనీలకు అమ్మగా నేడు మన ప్రభుత్వమే మన రైతుల భూములను స్వాధీనంచేసుకొని విదేశీ కంపెనీలకు అమ్ముతోంది इदे तेड़ अप्ल्लो आंग्ले व्यापारा प्रस्तुत भारत देश प्रभुत्वाले चेस्त अन्नी प्रभुत्ई प्रभुत् चूपस् हेतुमटी देश प्रगतिसम देशमयु पुरभिवृद्धिकोसम देश भूमीन चेसकोनी विदेशी कंपेनी इव्व तपनीसरी दीन वल एंजरी गिंदी? గత ఐదు సంవత్సరాలలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వందల తొంభై ఆరు మధ్యకాలంలో మహారాష్ట్రలోని వేల హెక్టార్ల రైతుల భూమి విదేశీ కంపెనీలకు అమ్మబడింది వేల హెక్టార్ల భూమి గ్రామ ప్రజల నుంచి లాక్కొని వారిని శిక్షించి దండించి వారిని భయపెట్టి వారిని బెదిరించి వారీ భూములు స్వాధీనం చేసుకోబడ్డాయి విదేశీ కంపెనీలకు విక్రయించబడ్డాయి గుజరాత్లో గత ఐదు సంవత్సరాల్లో వేల హెక్టార్ల భూమి రైతుల నుంచి జప్తు చేసుకోబడి విదేశీ కంపెనీలకు అమ్మబడింది ఈ విషయంలో భారతదేశంలోని ఏ రాష్ట్ర మినహాయింపు లేదు కర్ణాటకలో అయితే వేల హెక్టార్ల అడవులు నరకబడి విదేశీ కంపెనీలకు వారి కర్మాగారాల స్థాపన కోసమని అప్పగించబడ్డాయి కోజెంట్రిక్స్ యొక్క విద్యుదుత్పత్తి కేంద్ర స్థాపన కోసం పశ్చిమ కర్ణాటకలోని దట్టమైన అడవులను నరకడానికి అక్కడ ఆ విదేశీ కంపెనీ కేంద్రం స్థాపించబడడానికి రంగం సిద్ధమవుతోంది ఈ దేశంలో ఇటువంటి వ్యాపారాలను ఆంగ్లేయ ప్రభుత్వం చేస్తూ ఉండేది అదే వ్యాపారాన్ని స్వాతంత్ర్యం వచ్చిన యాభై ఏళ్ల తరువాత భారత ప్రభుత్వం కూడా చేస్తూ ఉందంటే దీనిని ఆంగ్లేయుల ప్రభుత్వమనాలా భారతీయ ప్రభుత్వమనాలా ఇటువంటి పరిస్థితుల్లో మనది స్వతంత్ర భారతదేశమని భావించేదెలా ఆంగ్లేయులు మన గ్రామాలలోని భూములను అడ్డూ అదుపు లేకుండా స్వాధీనంచేసుకుని విదేశీ కంపెనీలకు అప్పజెప్పినట్లే నేడుకూడా మన ప్రభుత్వాలు మన గ్రామ ప్రజల భూములను స్వాధీనంచేసుకుని విదేశీ కంపెనీలకు అప్పజెపుతున్నాయంటే ఇక మనకు స్వాతంత్ర్యం వచ్చినదని నమ్మేదిలా పనులన్నీ అదేవిధంగా జరుగుతున్నాయి దేశం అదే మార్గంలో పాలించబడుతూ ఉంది ఆంగ్లేయులు నడిచిన బాటలోనే మన ప్రభుత్వాలూ నడుస్తున్నాయి పద్దెనిమిది ఆంగ్లేయులు ఒక చట్టాన్ని ఏర్పరిచారు దాని పేరు ఇండియన్ పోలీస్ యాక్ట్ భారతీయ పోలీసు చట్టం పద్దెనిమిది ఆంగ్లేయులు ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించారు అందుకు కారణం పద్దెనిమిది వందల యాభై ఏడులో మన దేశంలో చాలా గొప్ప విప్లవం జరిగింది దేశమంతటా తిరుగుబాటు జరిగింది మంగల్పాండేకి బైరక్పూర్ సైనిక స్థావనంలో ఉరిశిక్ష విధించబడింది దానితో దేశమంతా భగ్గుమంది ప్రతి గ్రామంలోనూ యువకులు ముందుకొచ్చారు యువకులంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడేవారు ఆ యువకుల మండళ్లతో ప్రభుత్వానికి ప్రమాదం ముంచుకొచ్చింది ఈ కారణం చేత ఆంగ్లేయుల ప్రభుత్వం భారతీయ విప్లవ వీరులను దండించడానికి దారుణంగా శిక్షించడానికి వారిని యథేచ్ఛగా చంపడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది దాని పేరే ఇండియన్ పోలీస్ యాక్ట్ ఈ పోలీస్ యాక్ట్లో వాళ్ళేం చేశారు ప్రతి ఆంగ్లేయ రక్షక భటుని ఒక లాఠీని అపజెప్పారు నువ్వు భారతీయ ఉద్యమవీరులపై లాఠీచార్జ్ చేయి అంటూ ఆ చట్టాన్ని ఏ విధంగా రూపొందించారంటే ప్రతీ ఆంగ్లేయ పోలీసు అధికారికీ ప్రతీ ఆంగ్లేయ రక్షక భటునికీ భారతీయ ఉద్యమవీరులపై లాఠీచార్జ్ చేసే అధికారం ఉంటుంది దీనినే సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే ప్రతి ఆంగ్లేయ అధికారికీ రైట్ టు అఫెన్స్ దాడి చేసే అధికారం ఉంటుంది కాని దెబ్బలు తినే వ్యక్తికి రైట్ టు డిఫెన్స్ అంటే తనను తాను రక్షించుకునే అధికారం మాత్రం ఉండదు ఇప్పుడు ఒక ఆంగ్లేయ సిపాయి నిష్కారణంగా ఎవరినైనా దండిస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి తట్టుకోలేక తిరిగి ఆ సిపాయిని దండించినట్లయితే ఆంగ్లేయ సిపాయిని దండించినందుకుగాను ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయబడుతుందిగాని ఆంగ్లేయ సిపాయిపై కాదు ఇదే పని కోసం ఆంగ్లేయులు ప్రతి ప్రతీ చేతికి ఒక లాఠీ అప్పజెప్పారు ఆ లాఠీల ద్వారా మన దేశంలో ఇష్టం వచ్చినట్టు లాఠీచార్జీలు జరుగుతూ ఉండేవి ఆంగ్లేయులు పద్దెనిమిది రూపొందించిన అదే చట్టం నేటికీ మన దేశంలో కొనసాగుతూనే ఉంది భారతదేశంలో నేడు ప్రతీ కానిస్టేబుల్ చేతిలో కర్రపుచ్చుకుని ఎందుకు తిరుగుతున్నాడన్నది మీకు బహుశా తెలియదేమో భారతదేశంలోని ప్రతి కానిస్టేబుల్ చేతికి లాఠీని అప్పగించినదెవరు తను లాఠీని ధరించి తిరిగేలా అనుమతించిన ఆ చట్టం ఏమిటి ఆ చట్టం ఆంగ్లేయులు పద్దెనిమిది రూపొందించిన చట్టం వారు ఆ లాఠీని అప్పగించినదెందుకు భారతీయులను దండించమని తమ సోదరులనే దండించమని అప్పట్లో ఎంతోమంది భారతీయులు ఆంగ్లేయుల ప్రభుత్వంలో పనిచేసేవారు ఆంగ్లేయుల పోలీసుశాఖలోనూ పనిచేసేవారు అలా భారతీయ అధికారులతోటే భారతీయులనే దండింపజేసేవారు ఆంగ్లేయులు ఆంగ్లేయ అధికారులు తరువాత వచ్చేవారు మొదట ఒక భారతీయ సోదరుడే మరో భారతీయ సోదరుణ్ణి దండించేవాడు పద్దెనిమిది ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో ఇటువంటి సన్నివేశాలు చోటు చేసుకునేవంటే మనం అర్థం చేసుకోవచ్చు కానీ నేడు స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లైనా నేటికీ అదే సన్నివేశాలు మన కళ్లముందు కనిపిస్తున్నాయంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు విశ్వసించేదెలా పద్దెనిమిది రూపొందించబడిన ఇదే ఇండియన్ పోలీస్ యాక్ట్ను అనుసరించే ఏ చట్టాన్నిబట్టైతే ఆంగ్లేయ అధికారికి దాడిచేసి శిక్షించి చంపే హక్కు ఉంటుంది కాని ప్రాణాలు పోగొట్టుకుంటున్న వ్యక్తికి తనను తాను సంరక్షించుకునే హక్కు ఉండదో అటువంటి ఇదే ఇండియన్ పోలీస్ యాక్ట్ను అనుసరించే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన జెలియన్వాలాబాగ్లో తుపాకీలతో కాల్చివేత ఉదంతం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన జెలియన్వాలాబాగ్లో జరిగిన ఈ కాల్చివేత ఉదంతంలో ఏం జరిగింది అక్కడ ఇరవై వేల మంది ఉద్యమవీరుల సమావేశం జరుగుతూ ఉంది శాంతిపూర్వకంగా అక్కడ ఏ విధమైన ఉద్రిక్తపరిస్థితి తల ఎత్తే అవకాశమే లేదు ఏ ఉద్యమకారుడి చేతిలోనూ ఏ విధమైన లాఠీగానీ కత్తిగానీ తుపాకీగానీ మరే ఆయుధంగానీ లేదు ఆ ఉద్యమకారులపై కాల్చివేతకు ఆదేశాలిచ్చాడు డయ్యర్ డయ్యర్ వారిపై ఎంత దారుణంగా తుపాకీగుళ్ల వర్షం కురిపించాడంటే మీలో ఎందరు ఆ ప్రాంతానికి వెళ్లిచూశారో తెలియదు నేను మాత్రం సార్లు వెళ్ళి చూసాను అక్కడ లోనికి వెళ్లడానికి దారి చాలా చిన్నగా ఉంటుంది కేవలం మూడున్నర అడుగుల వెడల్పున్న దారి మాత్రం ఉంటుంది ఆ దారికి అడ్డంగా డయ్యర్ ఫిరంగిని అమర్చాడు ఎవ్వరూ పారిపోకుండా ఇక ఆ ప్రాంతానికి చుట్టూ పెద్ద ప్రహరిగోడలుంటాయి ఇరవై వేల మందితో సమావేశం జరుగుతూ ఉంటే డయ్యర్ తన సైన్యంతో లోనికి ప్రవేశించాడు సైన్యంచేత చుట్టుముట్టించి ఏ విధమైన హెచ్చరికా లేకుండా తుపాకీలతో పేల్చివేత ప్రారంభించాడు పద్దెనిమిది నిమిషాల పాటు నిరాటంకంగా ఫైరింగ్ జరిగింది ఆ పద్దెనిమిది నిమిషాల ఫైరింగ్లో రెండు మంది అక్కడికక్కడే చనిపోయారు ఆ తరువాత డయ్యర్పై కేసు నమోదైనప్పుడు తను వాంగ్మూలమిచ్చాడు అప్పటికి నా దగ్గర ఉన్న తుపాకీగుళ్లు అయిపోయాయి కాబట్టి నేను పద్దెనిమిది నిమిషాలకే ఫైరింగ్ ఆపవలసి వచ్చింది అదే నా దగ్గర తుపాకీగుళ్ళు ఉండివుంటే మరో అరగంటపాటు నిరాటంకంగా షూటింగ్ జరిపించి ఉండేవాడిని అన్నాడు అక్కడ తుపాకీగుళ్ల కారణంగా మరణించిన వారు రెండువేల మందైతే చనిపోయినవారిలో మరికొందరు త్రొక్కిసలాటవల్ల చనిపోయారు మరికొందరు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బావిలో దూకారు ఆ బావిలో దూకిన కారణంగా అక్కడ చనిపోయారు ఆ తుపాకీ గుళ్లకు వారు ఎంత దారుణంగా చనిపోయారంటే ఎంతో క్రూరంగా అమానుషంగా రాక్షసంగా తను వారిని హతమార్చాడు ఆ తరువాత డయ్యర్ పై కేసు నమోదైనప్పుడు ఆ కేసునుంచి డయ్యర్ సగౌరవంగా బయటపడ్డాడు తనకు ఉరిశిక్ష పడలేదు ఎందుకుపడలేదు ఎందుకంటే న్యాయమూర్తి అన్నాడు పద్దెనిమిది వందల అరవైనాటి చట్టం డయ్యర్కు చంపే అధికారాన్నైతే ఇస్తుంది కాని వారికి తమను తాము సంరక్షించుకునే అధికారాన్ని మాత్రం ఇవ్వదు అందుకే ఈ ఉదంతంలో డయ్యర్ తప్పేమీ లేదు డయ్యర్ను ఈ కేసునుంచి వదిలిపెట్టడమే కాకుండా లండన్లో డయ్యర్ను గొప్పగా సత్కరించి బిరుదప్రదానంకూడా చేయడం జరిగింది ఇలా భారతీయులను సర్వనాశనంచెయ్యడానికి ప్రజల హక్కులను కాలరాచడానికి రూపొందించబడిన పోలీసు చట్టం స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లైనా నేటికి మన దేశంలో అమలులో ఉంది అందుకే మిత్రులారా నేనంటాను మన దేశానికంకా స్వాతంత్ర్యం రాలేదు నిజమైన స్వాతంత్ర్యం కోసం మనమంతా ఉద్యమించవలసి ఉంది